ఆ శక్తి బాగా ఉండేది ఆ సామర్థ్యం మనకి తగ్గిపోయింది మనకి మనం ఒక స్కీమ్ ప్రకారం జీవిస్తూ ఉంటాం ఆ స్కీమ్లో చిన్న తేడా వచ్చినా మనం తట్టుకోలేనటువంటి ఒక దుర్బలత్వంలో మనం పడిపోయాం ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి రైలు అరగంట లేటుగా వస్తే మీరు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు అదే రైలు ఎక్కడానికి రిజర్వేషన్ కూడా లేకుండగా ఒక గోను సంచిలో సామాన్లు పెట్టుకుని తాత చాంతాతో ఒక మూట కట్టుకుని రిజర్వేషన్ కూడా లేకుండా వెయిట్ చేస్తున్నటువంటి ఒక పల్లెటూరు డెబ్బై ఏళ్ళ ముసలాయిన ఒక ఆయన ఉంటాడు ఆయన ఏకంగానూ పడుతున్నట్టు అనిపించడానికి అలా నిర్వికారంగా ఉంటాడు రైలు అరగంట లేట్ వచ్చిందంటే వస్తు అనుకుంటున్నాడు అది వచ్చినప్పుడు దాంట్లో సీటు ఉందో తెలియదు లేదో తెలియదు వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు దాని సంగతే సీటు ఉందా లేదా అనే మనం పదిహేను రోజుల ముందే రిజర్వేషన్ చేసి పెట్టుకున్నాం aina kuda we are not secure whereas he has no reservation he but madu atondapudu ink enta insecure ga undalo untanu but he is secure there is something there basically wrong in the approach manaki reservation undi insecure ga mana unnam ere reservation lekunda atani atani shariram kada ataniki chuku dukka lewa evu tantaru what is that thing that makes him so special that means సహనము ద కెపాసిటీ టు అబ్జార్బ్ ఆ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి చూసారా మెంటల్ షాక్ అబ్జార్బర్స్ అవి మనకి లేవు లాస్ట్ గా ఈ మోడర్న్ లైఫ్ ఈ డిస్ట్రాయిడ్ అవర్ మెంటల్ షాక్ అబ్జార్బ్ అబ్జార్బర్స్ అంచేత వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అబ్జార్బ్ ఎనీథింగ్ వెరాజ్ మన పూర్వీకులు ఒక్క జనరేషన్ ముందు వాళ్ళకి ఫ్యాంటాస్టిక్ షాక్ అబ్జార్బర్స్ ఉండేవి వాళ్ళకి మహా దుఃఖాన్ని అలా బతుకున్నంత కాలము ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా అలా భరించేసేవారు వాళ్ళు ఎప్పుడు కంప్లైనే చేసేవారు కాదు ఎంతటి దుఃఖమైనా సరే మనం ఒక ఆయన పెద్ద కంప్లైంట్ మా క్యాట్కి జ్వరం వచ్చిందని కంప్లైంట్ నిన్న క్యాట్ ఎవడు పెట్టుకోమన్నాడు హు ఆస్క్ టు హ్యావ్ ఎ క్యాట్ సో వీ లాస్ట్ దట్ కెపాసిటీ మా అంచేతనే దట్ సర్వ బౌద్ధ ప్రత్యయ సాక్షితగా చూడండి సకలమునకు సాక్షిగా నిలిచి రా సాక్షిగా నిలబడి చూస్తూ ఉండటం సహిస్తూ ఉండటం సాక్షిగా నిలబడి చూస్తూ ఉండటం వాళ్ళని ఈ సంసారము ఏమీ చేయలేదు వాళ్ళు ఈ సాంసారిక దుఃఖములు అవి ప్రవాహాలుగా వస్తూ వాళ్ళని టచ్ చేయలేక వాళ్ళ మీద ఎట్టి ప్రభావాన్ని చూపలేక వాళ్ళని ఎత్తిమించి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ రాగా like a stone. So, that kind of, uh, if you think, then uh, we must say, what are the feelings? We will have it. But, uh, who knows? The feelings are the same. We will have to say, that kind of space, with reference to the mental modifications, with reference to the events in life, స్పేస్ ఉండాలి ఆ స్పేస్ ఉంటే మీ స్వరూపము బ్రహ్మే అని ఈ జగత్తంతా మిథ్యా చాలా తేలికగా అలవోకగా మీరు గుర్తించగలుగుతారు అది సంగతి అది గుర్తించాలి ఈ మిథ్యా జగత్తును ఏదో ఉద్ధరించుదామని దీన్ని ఏదో మ్యానిపులేట్ చేద్దామని ఇట్ ఆల్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ మహాత్మునికి ఆ సంగతి స్పష్టంగా తెలుసుకోండి ఇట్ ఇస్ కాబట్టి సర్వబౌద్ధ ప్రత్యయములకు సాక్షిగా నిలిచి ఆ పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఏదైతే కలదో దాన్ని బాణంగా చేసి ఓంకారము అనే ధనస్సులో బాణాన్ని ఎక్కువ పెడితే వాడు ఉండిపోతాడు అలా బ్రహ్మగా ఉండిపోతాడంత మానం అవమానం నింద స్తి శ్రీకృష్ణుడు ఇవన్నీ వర్ణించాడు ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఇసుమంత ప్రభావాన్ని కూడా చూపించావు ఎందుకంటే మానవ అవమానం రెండూ మిచ్చే నిందాస్థుతి రెండూ మిచ్చే అన్నీ మిచ్చేయి దేనికి ఇంపార్టెన్స్ ఉండదు అలాగని ఇండిఫరెంట్గా ఉంటారని మీరు అనుకోదు ఎంతో ప్రేమపూర్ణంగా ఉంటారు చాలా దయామయులుగా ఉంటారు వాట్ ఎవర్ లిటిల్ దే హ్యావ్ దే ఆర్ విల్లింగ్ టు షేర్ ఆల్ ది వే ఆల్ ది టైం సో దట్ ఇన్నర్ ఇన్నర్ ఫ్రీడమ్ ఉంది చూసారా అది కోట్లు కూడా కోట్ల రూపాయలకు కూడా ఆ ఫ్రీడమ్ దొరకదు అండ్ అటువంటి మహాత్ముణ్ణి ఒక కోటీశ్వరుల ముందు నిలబెట్టి విల్ యూ చేంజ్ ది రోల్స్ విత్ హిమ్ అంటే హీ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు డూ దాట్ హీ హీ డజన్ వాంట్ టు చేంజ్ ది రోల్స్ విల్ గేట్స్ని స్థానంలో నువ్వుండు బిల్ గేట్స్ నీ స్థానంలో ఉంటాడు అంటే లెట్ బిల్ గేట్స్ వర్కౌట్ అండ్ రీచ్ మై స్టేజ్ ఐ బ్లెస్ హిమ్ బట్ ఐ డోంట్ వాంట్ హీజ్ స్టేటస్ అని హ్యాపీగా చెప్పి అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాడు ఈ సంవసారాన్ని తృణప్రాయంగా తిరస్కరించగలుగుతారు ఎందుకనో తెలుసునండి బికాస్ దే నో ఇట్ ఈస్ అంట్రియర్ సో సో దిస్ ఈజ్ ది వే వన్ హ్యాస్ టు మేక్ ప్రోగ్రెస్ సో అప్పుడు సహా శర ఇవ స్వాత్మన్యేవ అర్పిత ఇప్పుడు ఈ శరము ఈ అహంప్రత్యయ రూపంగా ఉన్న శరము ఎక్కడ విలీనమవుతుంది నెక్లెస్ ఎక్కడ విలీనమవుతుంది తన స్వరూపంలో విలీనమవుతుంది ఏమంటే నెక్లెస్ కరిగించేశారు ఎక్కడికి పోయింది నెక్లెస్ తన స్వరూపంలో విలీనమై కూర్చుందంట అదేవిధంగా ఈ అహం అనేటువంటి శరము తన స్వరూపమైనటువంటి సచ్చిదాత్మ ఎందు విలీనమై ఉంటుంది ఎస్ వై దిస్ ఇస్ ఏ జర్నీ ఫ్రం యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఈ నుంచి జర్నీ దెర్ ఈస్ నో పాత్ ఎందుకంటే నెక్లెస్కి బంగారానికి మధ్య దూరం అంట దూరం లేదు నెక్లెస్ బంగారం చేరుకోవటానికి ఏ మార్గం కూడా పయనించాలి ఏ మార్గం గుండా పయనించనక్కర్లేదు ఇట్ ఈజ్ ఏ పాక్లెస్ జర్నీ సో అదే అని ఆయన అంటారు స్వాత్మన్యేవా అర్పిత అక్షరే తన స్వరూపమైనటువంటి అక్షరే బ్రహ్మణి అక్షర పరబ్రహ్మ ఎందు అర్పిత అర్పించబడినది అర్పించబడినది అంటే విలీనమైపోయింది చెంబులో ఉన్న నీళ్లు తీసుకుని గంగానదిలోంచి చెంబులో నీళ్లు తీసుకున్నారు ఈ చెంబులో ఉన్న నీళ్లు ఏమిటిది గంగ ఎందుకని గంగ నుంచి వచ్చింది కనుక చెంబు అన్నది ఉపాధి నుంచి వచ్చింది చెంబులో ఉన్నప్పుడు కూడా గంగే ఈ చెంబులో ఉన్నప్పుడు గంగ కంటే భిన్నంగా అనిపిస్తుంది ఆ చెంబు మూలంగా కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ గంగలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది గంగ గంగలోకి వెళ్ళింది అది చెంబు ఉపాధి సో అసలు ఇంకా ఓ మహాత్మ ఇంకో దృష్టాంతం చెప్పాడు ఆనంద ఆనంద స్వామి అని ఢిల్లీలో ఓ మహాత్మా కాయన ఉండేవాడు ఆయన ఓ దృష్టాంతం చెప్పారు ఆయన నాతోటి అన్నారు నువ్వు చెప్పిన దృష్టాంతంగా ఇంకో బలమైన దృష్టాంతం వాడు చెప్తాను మీరు చూసుకోమన్నారు ఆయన ఏమన్నారంటే ఈ చెంబు బయట లేదో ఆ చెబు గంగలో ఉంచాడు వీడు చెబు తీసుకుని గంగలేలలో ఉంచాడు పూర్తిగా ముంచి అలా పట్టుకున్నాడు ఇప్పుడు చెంబులో డీరికి గంగలో డీరికి తేడా ఏమిటో చెప్పండి మీరు అది సంగతి బయటికి తీశారంటే మధ్యలో ఆకాశము అలాగంటే భేదం వచ్చింది అది కూడా కాదు చెంబు గంగలో ముంచి పెట్టారు చెంబులో నీళ్లు ఉన్నాయా గంగలో నీళ్ళకి చెములో తేడా ఏమిటి ఆత్మకి బ్రహ్మకి అంతే తేడా దో డిఫరెన్స్ అని చెప్పిన నేనేమంటానంటే అద్వైతము ద్వైతము ఇవి టూ స్కూల్స్ ఆఫ్ థాట్ అనే మాట నేను స్కూల్స్ ఆఫ్ థాట్ ఏమిటండి మిఠాయి తీయగా ఉంటుందంటే అది ఒక స్కూల్ ఆఫ్ థాటా ఏమన్నానా అది అనుభవానికి సంబంధించిన విషయం ఏదర్ యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్ ఫర్గడ్ అబౌట్ ఇట్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్ మే గా బ్లెస్ యూ యుల్ నో ఇట్ లెటర్ ఇది నాట్ ఎ స్కూల్ ఆఫ్ థాట్ సో స్వాత్మన్యవ అక్షరే బ్రహ్మని అర్పిత సో ఇప్పుడు ఈ దృష్టి కోణం చేత బ్రహ్మని లక్ష్యము అని ప్రతిపాదిస్తున్నారు అందాము అత బ్రహ్మ తల్లక్ష్యముచ్యవ ల్యవ లక్ష్య ఇవంది కదా ఓకే మనస్సమాధిత్సూ ఆత్మభావ్యమాణ లక్ష్యవ లక్ష్యక్ష్యము వంటి లక్ష్యము టార్గెట్ లాగా అంటే టార్గెట్ అంతేకాదు నిజంగా టార్గెట్ అని కాదు మరి ఆ టార్గెట్ అనే పదాన్ని ఉపయోగించడంలో ఉండే స్వారస్యమేమో అంటే ఏమి అంటే మనస్సమాధిత్సు ఆత్మభావైన మీరు మనస్సుని ఏకాగ్రం చేయాలి అని మీరు అనుకుంటారు సమాధిత్ సమాధానం కతుం ఇచ్చేద్భి సంప్రత్యయం సో మనస్సుని సమాధానము చేయాలని అంటే ఎలర్ట్గా చేయాలంటే ఎలర్ట్నెస్ సో అంటే జాగరూకము చేయాలని సో ఏకాగ్రము కూడా ఏకాగ్రమం అంటే కాన్సన్ట్రేషన్ సో డిఫరెంట్ అది కూడా కొంత అవసరమే సో మీరు అలా మనస్సుని ఫిక్స్ చేసేసి ఇటు అటు కదలకుండగా ఒకే పాయింట్ మీద ఫిక్స్ అయిపోయింట్లా పెట్టాలి అంటే కొంచెం కఠినం అవుతుంది కానీ అంతల్లా ఫిక్స్ అయిపోనక్కర్లేదు ఎలర్ట్గా ఉంటే సార్ కొంచెం ఎలర్ట్నెస్ అంటే యు ఆర్ ఆల్రెడీ టైమ్ అవేర్ ఆఫ్ థాట్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ ఈస్ ది ఎలర్ట్నెస్ యూ డు నాట్ బికమ్ వన్ విత్ ది ఫీలింగ్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఫీలింగ్స్కి అవేర్గా ఉండడం అలాగా సంసారాన్ని కొంచెం అలా దూరం నుంచే ఒక్కడుగు వెనక్కిసి పరిశీలిస్తూ ఉంటాడు that is దట్ ఈస్ వాట్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం ఏకాంతంలో ఉండి ధ్యానం అది చేసుకోవటం అసలు ముందు ఏకాంతంలో ఉండడం అలవాటు చేసుకోవాలి సరళంగా కష్టపడిపోయే ఏకాంతంలో ఉండడం కాదు పళ్ళు బిగించే ఏకాంతంలో కూర్చోడం కాదు సరళంగా ఏకాంతంలో కూర్చోడం సో సాధన బాగా చేయాల్సి ఉంటుంది సంసారంలో పడి కొట్టుమిట్టులాడుతో మాకు ఒకసారి వేదాంతం కూడా కావాలంటే ఎక్కడవుతుంది అలాగా అవుతారు మళ్ళీ నిజంగా పంట దాంట్లో ప్రవేశించి చేయాలి కానీ నేను చూస్తా ఉంటాను అందుకోసం చెప్తాను చూస్తా ఉంటాను పాపం ఏదో డబ్బు దశకం బాగానే ఏర్పాటు చేసుకుంటాము నేను ఎప్పుడు కూడా ఐ డు నాట్ ఐసోలేట్ మైసెల్ఫ్ ఫ్రమ్ ది పీపుల్ ఐ హమ్ వన్ విత్ ది పీపుల్ ఆల్ ఆర్ కదా సో డబ్బు దశకం అది చేసుకుంటాము ఇల్లు వాకిలి ఉంటుంది పిల్ల పాప సో అన్నీ ఉంటాయి ఓ వేదాంతం కూడా ఉంటే అది కూడా శోభగా ఉంటుంది it adds to the one more sada in the cap manchide avadilo aradavin mandunte sadhulu malandi <laughs> sadhuliki bathuku gadichipothu inta avasaram it is good yeah god bless them kane nenu em antu untanante meeru first step degiriki vachi akkade makam metteesi gurtodaga edlo edlo ipoyina sare it doesn't grow asagide atagari ki telustu untundi manaki telustu వై ఇట్ ఈజ్ ఎ బిగ్ రిడిల్ ఫర్ హిమ్ ఇట్స్ ఎ రిడిల్ ఫర్ హిమ్ ఎందుకంటే ఏదో చిన్న ఇష్యూ ఒకటి వస్తుంది హీ ఈజ్ నో బెటర్ దాన్ ఏ పర్సన్ ఇన్ ది స్ట్రీట్ ఏమిటైంది ఏమీ కాదు ఎటు వచ్చి ఈ పెర్సన్ ఇన్ ది స్ట్రీట్ వెళ్ళి తనకు వచ్చిన కష్టాన్నో లేకపోతే తనకు వచ్చిన సమస్యనో బాగుపడుతుకో ఎవరికో చెప్పుకుంటాడు ఈ ఇతగాడు వచ్చి స్వామీజీకి చెప్తాడు అదర్వైజ్ సో వన్ మోర్ ఇయర్ స్వామీజీ విల్ హెల్ప్ ఇన్ బాగా ఓపెన్ గా వినేటువంటి లక్షణం ఒకటి ఉంటుంది స్వామీజీకి అదో ఎడిషనల్ క్వాలిఫికేషన్ తర్వాత మరొకటి ఏంటంటే ఈ స్వామీజీ గోడలాటివాడు ఇంకెవరికి చెప్పడం తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేసేయచ్చు స్వామీజీ దగ్గరికి వెళ్ళి అయ్యో స్వామీజీ నేను మద్దతు చేసి వస్తున్నాను అని చెప్తే ఎందుకు చేసావు అలాంటి పొరపాటు పని సరే శుభం భూయాతను ఆశీర్వదించి పంపించేస్తాడు కానీ నైన్ 911 వన్కి ఫోన్ చేయచ్చు సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ స్వామీజీతో ఏం చెప్పినా గోడకి చెప్పినట్టే సో అదే అడ్వాంటేజ్ తప్పిస్తే అంతకు మించి ఈ స్వామీజీకి నన్ను దక్షిణ ఇచ్చారు పోయినాలు పెట్టారు మనం పొందిన లాభం ఏమిటి అంటే పెద్ద ఎక్కువ ఉండదు అలా ఉండకూడదు వాల్యూస్ని చాలా అలా వడేసి పట్టుకోవాలి వాల్యూస్ని పట్టుకుని ముందు అసలు సంసారాన్ని దూరంగా పెట్టడం అలవాటు చేస్తాం ఆ పని జరిగే వరకు ఇవేమీ అవో సంసారంతో సగతింపులు చేసే స్వా ఎక్కువ బంధాలు పెట్టుకోకూడదు ఏవో మినిమం వానప్రస్థాశ్రమం అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగా ఉండాలంటే ఏవో మినిమం సంసార యాత్ర నడవడానికి సంబంధాలు ఏవో మినిమం పెట్టుకుని మనం ఆత్మనిష్టలో ఈశ్వర భజనం చేసుకుంటూ కలక్షమ చేయాలి కానీ ఉద్యోగ సంసారంలో సంవత్సరం క్రితం ఉండక చదవకముందు ఎంత సంసారం ఉందో ఇప్పుడు కూడా అంతే సంసారం ఉందంటే రియల్లీ నథింగ్ వర్క్డ్ అని సో వాల్యూస్ బాగా అధికంగా ఉండాలి సో ఎనీవే దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు వర్క్ కాబట్టి మనస్సమాధి సుఖి మనస్సునందు ఆ సమాధానాన్ని సంపాదించుకోవాలి అని కోరుకునే సాధకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిర్విశేష చైతన్యం ఏదైతే అంటే ఏ రకమైన మాడిఫికేషన్సు రూపము నామము లేని శుద్ధ చైతన్యం అదే ఆత్మ దానిలో మనము దాని ఎందు విలీనమై ఉండాలి అని దాన్ని ఒక లక్ష్యంగా చేసుకుని వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు లక్ష్యమానత్వాదు దట్ ఈస్ దేర్ గోల్ అందుకోసం అదే పరబ్రహ్మ అంచేత దాన్ని లక్ష్యము టార్గెట్ అని రూపకము చేసినటువంటి సందర్భం అది దాన్ని టార్గెట్గా దాన్ని లక్ష్యంగా చేరుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక దానికి టార్గెట్ అనేటువంటి ఒక స్టేటస్నిచ్చి రూపకాన్ని నిర్మాణం చేయటం అయింది త్రవసీ అప్రమత్తేన బాహ్య విషయోపలబ్ధితృష్ణామాదవర్జి విరక్ జితేంద్రియేణ ఏకాగ్రచిత్తేన ్రహ్మ లక్ష్యం శంకర్లు ఎలా రాశారో చూడండి హీ నోస్ ది ట్రిక్ దై హీ హీ రైట్స్ ఇట్ సో అప్రమత్తైన వేద్దవ్యం ప్రమత్తత లేకుండగా వేధవ్యం యూ హ్యావ్ టు హిట్ ది టార్గెట్ సో బ్రహ్మ లక్ష్యం వేధవ్యం దేనిని కొట్టాలి దేనిని దేనిని టార్గెట్ చేయాలి బ్రహ్మ అదే లక్ష్యము దానిని టార్గెట్ చేయాలి తత్ర ఏవం సతి తస్మిన్ ఏవం సతి ఓంకారము సిద్ధంగా ఉంది మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు మనం డైల్యూట్ చేసుకుని సాక్షి రూపంగా నిలిచి ఉన్నాము సాక్షి రూపంగా నిలిచి ఉన్నారు అంటే శరము సిద్ధంగా ఉన్నది మనకి లక్ష్యము నిర్విశేష ఆత్మచైతన్యము అది ఏ బ్రహ్మ అని కూడా మనకి తెలుసు ఇంత సమాచారం తెలుసు ఉండాలి ఈ సమాచారం తెలుసుకుంట పోతే మళ్ళీ సమస్య సో ఈ సమాచారం అంతా ఫిక్స్ అయిన తర్వాత తత్ర ఏవం సతి ఇప్పుడు అప్రమత్తైన వేధవ్యం ఇప్పుడు ప్రమాదము ప్రమాదం అంటే జారిపోవుట అది ప్రమాదం అంటుంది ఈ రోడ్డు ప్రమాదం కాదు జారిపోవుట అని అర్థం ఒక రకంగా ఈ రోడ్డు ప్రమాదం కూడా ఆ పదం నుంచి కొంచెం డిస్టెన్స్ తోటి వచ్చిన మాటే అది సో అంటే ఏదో స్కూటర్ నడుపుతూ ఉంటే బ్రేక్ వేయాల్సినప్పుడు వీడియోలో ఆలోచనలో ఉండి బ్రేక్ వేయలేకపోతాడు అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది దానికి ఇక్కడ చేసిన పొరపాటు వల్ల యాక్సిడెంట్ అయింది కనుక దానికి కూడా ప్రమాదం పేరు అసలు ప్రమాదం ఇది జారిపోకట ఏకాగ్రత నుంచి జారిపోతే ముంచేతనే బస్సు కారు నడిపేప్పుడు ఈ టెలిఫోన్లు ఇవ్వకూడదు టెలిఫోన్లోని మాట్లాడకూడదు సెల్ ఫోన్ మాట్లాడకూడదు కారు నడిపే నేను చెప్తూ ఉంటాను మీరు సెల్ ఫోన్తో ఇన్ ప్రిన్సిపుల్ డోంట్ టాక్ విత్ సెల్ ఫోన్ ఏవో ఈ సెల్ ఫోన్లు చేసేవాళ్ళు కూడా వాళ్ళు కారు నడిపేప్పుడు చేస్తారు ఇంకో వాళ్ళకి కూడా దే ఎక్స్పెక్ట్ హీ టు టాక్ సో ఈ లెట్ దెమ్ నో నువ్వు మాట్లాడడం మనస్తే వాళ్ళకే తెలుస్తుంది కారు నడుపుతున్నప్పుడు నేను మాట్లాడను సెల్ ఫోన్కి బంద్ పెట్టే సిస్టమ్ ఉంటుంది కాబట్టి కారులో ఎక్కగానే అసలు ముందు బంద్ పెట్టేసి ఇంజిన్ ఆన్ చేయటం ఇంజిన్ ఆఫ్ చేసి మీరు గోలుకి చేరుకున్న తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ దీన్ని ఆని పెట్టుకోటం అలా చేయాలి కానీ కార్ నడిపేపుడు సెల్ ఫోన్ మాట్లాడుకోండి ఎందుకంటే ఆ భంగం వస్తుంది ఆ ప్రమాదము అది అది ప్రమాదం అసలు ప్రమాదం అది మీ ఏకాగ్రతలో ఉంటారు ఈ కింగ్ కింగ్ అనేది మోగుతుంది మోగగానే ఆ ఏకాగ్రత నుంచి జారిపోతారు జారిపోయి ఇది చేతిలోకి తీసుకుంటారు స్టీరింగ్లా పట్టుకుని పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు వాడు ఎదో చెప్తారు పరిణజేదో ఏదో చెప్తారు వీడి మనస్సు ఎక్సైట్ అయ్యేది ఏదో చెప్తారు చెప్పగానే ఎదురు ఈ చేతిలో స్టీరింగ్ ఉంటుంది కారు వెళ్తూ ఉంటుంది ఎదురుకుండా రోడ్డు ఉంటుంది వీడు కళ్ళు పైకి పెడతాడు వాళ్ళ దాంట్లో ఈ లోపల ఏదైనా అడ్డు వచ్చిందనుకోండి వీడికి కనపడ అది కనపడటానికి మామూలుగా కనపడేదానికి దీనికి ఒక అర్ధ సెకండ్ లేట్ ఉంటుంది ఆ అర్ధ సెకండ్ టైం చాలు బ్రేక్ వేసి ఆపటానికి అదే అవైలబుల్గా ఉండదు వీడికి ఈ సెల్ ఫోన్ సో He has already dropped down, slipped down from that ఫ్రమ్ దట్ కాన్సన్ట్రేషన్ అదే ప్రమా అది ప్రమాదం అంటే తను జారిపోవడం అంటే అది దానివల్ల వచ్చిన ఎఫెక్ట్కి కూడా ప్రమాదం అని పేరు వచ్చింది అది సమయం సో అప్రమత్తేనా అంటే ప్రమాదము లేకుండా ఏమిటండి ప్రమాదము లేకుండా అంటే ఏం చేయాలి చెప్పండి అంటే బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణా ప్రమాదవర్జితేన అప్రమత్తేనా అంటే ప్రమాదవర్జితేన ప్రమాదము లేకుండా ప్రమత్త అంటే ప్రమాదము ఉండడం అప్రమత్త అంటే ప్రమాదము లేకపోవడం ఏమిటి ప్రమాదం ఏమిటంటే బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణయే ప్రమాదము అదే ప్రమాదం ఎలాగంటే ఇప్పుడు మీరు ఓంకార ధ్యానాన్ని కూర్చున్నారు కూర్చోగానే బ్రేక్ఫాస్ట్ ఉప్మానం అదో పెసరట్టు ఉప్మానం ఏదో గుర్తుకు వచ్చింది అనుకోండి గుర్తుకు రాగానే ఏమనుకుంటారు ఇంకో జపం చేసుకోవడం అయిన వెంటనే నేను పెసరట్టు ఉప ఎక్కువ చేసుకుంటాను అది అనుకుని ముందు సంకల్పం అలా చేసి సో అప్పుడు ఏమైంది అసలు ముందు ప్రారంభంలోనే బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణ అది తృష్ణ అంటే గ్రీడ్ అటాచ్మెంట్ ఫర్ వాట్ ఉపలబ్ధి పొందుట దేని బాహ్య విషయములు విషయములు ఐదు బా బయట ఉండే విషయాలు ఐదు విషయాలంటే ఎవరు అనుకున్నారు విషయాలంటే శబ్దము రూపము రసము స్పర్శము గంధము సో కసరటుక్మా అంటే అది రో రసంలో పడుతుంది గంధము అంటే అంచేత నేను చెప్తాను మీరు మెడిటేషన్ చేసేప్పుడు ప్రాణాయామం చేసేప్పుడు స్నానం చేసి చేయాలి కానీ స్నానం చేసిన తర్వాత క్రీమ్ రాసుకుని చేయొద్దు అని చెప్తాను రీ నేను అమెరికాలో విద్యార్థులకు చెప్తాను డోంట్ అప్లై క్రీమ్ ఫర్ మెడిటేషన్ ఎందుకంటే నేను మెడిటేషన్లో కూర్చోగానే దట్ లెవెండర్లో ఏదో ఉంటుంది ఆ లో వస్తూ ఉంటుంది అది మనస్సుని ఆకర్షిస్తుంది కదా సో బాహ్య విషయ ఉపలబ్ధి ఉందా లేదా సో యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు ఓవర్కమ్ సరే మీరు సమర్థులు అయితే ఓవర్కమ్ చేసేయచ్చు మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు మరి ఇవన్నీ చూసుకుని ప్రాక్టీస్ చేయాలి కదండి సామర్థ్యం వచ్చే వరకు సమర్థుడు క్షణంలో ఏకాగ్రతని సాధించగలిగిన వారికి ఈ నియమాలు అన్నీ అలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు బాహ్య విషయ ఉపలబ్ధి విషయంలో బ్రికాషస్ నేను అగరబత్తి కూడా వెలిగించద్దని ధ్యానానికి కూర్చున్నప్పుడు వెలిగించద్దని చెప్తా ఎందుకంటే మీరు అగరబత్తి వెలిగించి ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి సో ఆ సెంట్ చాలా బలంగా ముక్కులో ప్రవేశిస్తుంది ప్రవేశించి సో ఇప్పుడు ధ్యానము అంటే యదా పంచావతిష్టంతే మీకు కఠోపనిషత్తు మీరు తెలుసున్న శ్లోకము యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ సో బుద్ధిశ్చన విచేష్టేత తామాహు పరమానుగతిం పరమగతి పరమపద్రాప్తి అంటే సర్వోత్కృష్టమైన ఆ స్థితిని పొందట అదేమిటో తెలుసునా ఇంతమటికే యదా పంచ అవతిష్టంతో జ్ఞానాన్ని పంచ జ్ఞానాన్ని అంటే జ్ఞానేంద్రియములు పంచ ఐదు అవి అవతిష్టంతే స్థిరంగా ఉండిపోతాయి కదలిక లేకుండా ఉంటాయి మనస్సుతో సహ మనసా సహ బుద్ధిశ్చ నవి అంటే ఏంటన్నమాట ముక్కు గంధాలని ఆఘ్రానించడం మానేస్తుంది చెవి శబ్దాలని ఆ శబ్దాలని రిసీవ్ చేసుకోవటం మానేస్తుంది సో ఆ విధంగా పంచ జ్ఞానాన్ని అవతిష్టం అంతది అది పాయింట్ మీరు స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఇఫ్ యు మేక్ ఎ మిస్టేక్ మరి ఇంక పరమాంగతం ఎప్పుడు చేరేది సో ప్రాక్టీస్ చేసే సందర్భంలో మీరు సెంట్స్ వద్దు అని చెప్తేనే బెడ్రూమ్లో ధ్యానాలు అవి చేయొద్దంట ఎందుకంటే ఏవో బెడ్రూమ్ అంటే ఏవో సెంట్లో ఇవే ఇవి ఉండే అవకాశం ఉంటుంది సో దేవుడి దగ్గర కూర్చొని ధ్యానం చేయండి అగరబతి వాయిదా వేయండి అగరబతి తర్వాత అడిగించవచ్చు అగరబతి ఎవరికి దేవుడికా మనక దేవుడికంటే మీరు ధూపమాగ్రాపయా మీ ముందు వెలిగించండి పూజలో భాగంగాను లేకపోతే మీరు పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చే ముందు వెలిగించి బయటికి రండి వాటెవర్ దేవుడికైతే మీకంటే మీకు అంటే మీకు వద్దు మీ గుడిగా ఏ వజ్యావతిష్ట ఎవడు విత్ సో ముక్కుని ఈ విత్ ఫ్రమ్ మీరు పూజ అది చేస్తానంటే దాన్ని ధ్యానం ఉండదు కదా పూజ వేరు కర్మది మరి ధ్యానం గురించి కదా మాట్లాడుతూ ఉంటా కర్మలో రూల్స్ ధ్యానానికి పలికి రావు ధ్యానం పరిస్థితి వేరే అగరబతి వెలిగిస్తా ఉంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కర్మ యూ డూ ఇట్ సెపరేట్ దట్ ఈస్ అదర్ డిపార్ట్మెంట్ ఆల్ టో సో బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణ బాహ్య విషయములను అంటే శబ్దరూపరసర్శ గంధములను పొందాలి అనేటువంటి ఆసక్తి అది ఏ ప్రమాదం కాబట్టి ధ్యాన సమయంలో ఈ బాహ్య విషయ తృష్ణ వద్దు న్యూస్ పేపర్లు ఇంకా రాలేదా వాళ్ళు ధ్యానం చేసుకుందాము వద్దు అలా ఆ తృష్ణయే నిన్ను ధ్యానంలో ధ్యానం కుదరకుండా చేస్తుంది బ్రేక్ఫాస్ట్కో కాఫీకో ఇంకా పది నిమిషాలు టైం ఉందా ఈ లోపల ధ్యానం చేస్తాను అంచేతనే నేను మెడిటేషన్ చెప్పేప్పుడు సంకల్పం చేయిస్తా ఆ సంకల్పం చేయించి ఈ థింక్ ఈ థింకింగ్కి బ్రేక్ పెట్టి నువ్వు ధ్యానాన్ని ధ్యానం తర్వాత రాబోయి దాంతో ముడి పెట్టద్దు ధ్యానం ధ్యానం ఉంది సో ఏమంటే ఎంత వైరాగ్యం ఉండాలండి ఈ స్థితి రావాలంటే ఎంత వైరాగ్యం ఉండాలండి కాబట్టి బాహ్య విషయములను మనం పొందాలి అంటే అను ఉపలెంటే పొందుట లేక అనుభవించుట ఈ బాహ్య విషయానుభవమునందు తృష్ణ ఉంటుంది సో ఆ తృష్ణ వద్దు అయితే మరి బాహ్య విషయోపలబ్ధి లేకపోతే మరి బతకడం ఇక్కడ బతకడం సమస్య కాదు బతకడం సమస్య గురించి మనం మాట్లాడుకోవాలి బతకడానికి కావలసినంత బాహ్య విషయ అవసరమే దానికి ధ్యానానికి సంబంధం ఏం లేదు సో ఏదో కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము కొద్దిగా లంచ్ డిన్నర్ యథాప్రకారంగా ఆరోగ్యానికి తగ్గట్టుగా చేస్తాము అది ఆటంకం అవ్వదు కానీ మనం ఏం చేస్తామంటే చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ నిర్మాణం చేసి పెట్టుకుంటున్నాం అది ఆటంకం చాలా సోఫిస్టికేటెడ్ మహాత్ములు కూడా ఈ మధ్యన టీవీల్లోనూ అక్కడ ఈ కుంభమేళా టైంలో బాగా విమర్శలు చేశారు ఈ ఈ టీవీ వాళ్ళు ఉన్న ఈ న్యూస్ ఛానల్స్ ఒకటా రెండు ఆరు ఉన్నాయి వీళ్ళు ప్రతి అంశం మీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం జర్నలిజం అంటే ఇది వరకు రిపోర్టింగ్ జర్నలిజం ఉండేది ఇప్పుడు నోమోర్ రిపోర్టింగ్ జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే జర్నలిజం యొక్క రూపురేఖలు మారిపోయాయి జర్నలిజం అంటే వాడు వెళ్ళిపోయి లోపల దూరేసి అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా కలిపేసి ఉన్నవి లేనివి కల్పించేసి సెన్సేషనైజ్ చేసి నోటీస్ పంపించాలి వాడికి అలా పంపించిన వాడికే ప్రమోషను లేకపోతే లేదంటే సో ఆ రకంగా జనర జర్నలిజం లక్షణమే పూర్తిగా మారిపోయింది సో వాళ్ళు ఏం చేశారంటే ఈ కుంభమేళా టైంలో ఈ మహంతులు వీళ్ళందరూ మరి చేతారు కదా కుంభమేళ అంటే నాసిక్లో అయిందే అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను వీళ్ళ రిపోర్ట్స్ చదువుతుంటే వాళ్ళు ప్రతి మహంతుని కూడా నఖశిఖ పరీక్ష చేసేసి వాళ్ళ జీవన వీళ్ళు ఎనలైజ్ చేసి పెట్టేసి వాళ్ళు ఫైనల్గా ఒక రిపోర్ట్ ఏముంది సేటంటే మహాత్ములు అంటే వీళ్ళకి సీఈఓలకి తేడా ఏమీ లేదు ఉంది అసలు సిఈఓ అంటే తెలుసా మీకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషి ఆఫీసర్ అంటే ఒక కంపెనీకి హయ్యెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదే ఎగ్జిక్యూటివ్కి సీఈఓ అని పేరు దగ్గర కారు ఉంటుంది కార్ ఎయిర్ కండిషన్ ఉంటుంది సిఈఓ మకాన్ చేసేటువంటి ఇల్లు చాలా హైక్లాస్గా ఉంటుంది అక్కడ అతను ఉండేటువంటి రూము ఎయిర్ కండిషన్ ఉంటుంది అతను వేసుకునేటువంటి చెప్పులు చాలా ఖరీదైన ఉంటాయి కిని భోజనం చాలా ఖరీదుగా ఉంటుంది వేసుకునే బట్టలు చాలా ఖరీదుగా ఉంటాయి అది అది మరి సీఈఓ ఉంటాయి సో మహాత్ములు అందరూ సీఈఓల ఉన్నారు అని రిపోర్టర్స్ రాసేశారు సో వాట్ ఏ మీన్ ఈజ్ అలాగే వాళ్ళు రాశారంటే మహాత్ములు నిజంగా అలా ఉన్నారని కాదు కొంత కొంత వాడు వాడు కొంత సెన్సేషనలైజ్ చేస్తాడు వాడు అలా రాయడానికి వీళ్ళు కొంత సహకారం కూడా చేస్తారు అంటే సోఫిస్టికేషన్ బాగా పెరిగిపోతుంది లైఫ్లో అది పెరగకుండా చేగ్రత్త సోఫిస్టికేషన్ అనవసరం మనం ప్రకృతికి దగ్గరగా బతకాలి ఎంత వీలు పడితే అంత అంటే అలాగనే చెట్ల కింద బతకమని అనలేదు ఓ ఇల్లు కట్టుకుని జీవించాల్సిందే కానీ సింపుల్గా ఉంటే సరిపోతుంది ప్రకృతికి దూరంగానే బతుకుతున్నాం ఇప్పటికే ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం సివిలైజేషన్ అంటే ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవడం అని అర్థం సో అలాగే బతికేస్తున్నాము బట్ స్టిల్ దాంట్లో కూడా ఒక లిమిట్ ఒక లక్ష్మణరేఖ ఒకటి పెట్టుకుని వీలైనంత సింపుల్గా బాహ్య విషయ ఉపలబ్ధి ఎందు తృష్ణ ఉండరాదు ఆ వాక్యం శంకర శంకరాచార్యుల యొక్క వాక్యాన్ని అలాగా మనస్సులో నిలుపుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయటం ఉంటుంది సార్ ప్రయత్నమే మరి సాధన అంటేలే కదా ఏ ప్రయత్నము చేయకుండా డైటింగ్ మొదలు పెడతాను అని మొదలుపెట్టి పూర్వం తిన్నట్టుగానే తినేసి ఇస్తుంటే ఇంకా దాన్ని డైటింగ్ ఏమంటారు మరి అదే అలా కాదండి మరి నాకు ఆకలి వేస్తుందండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో నేను ఆకలిని తట్టుకోలేనండి అంటే ఇంకా మరి వాళ్ళని డైటింగ్ ఏమంటారు ఇంకా డైటింగ్ అంటే మరింత కొంత సిక్టస్ దానికంటే తక్కువ తిరాలి కొంత కష్టం ఉంటుంది దాంట్లో ఇనీషియేట్గా దాన్ని సహించాలి కష్టాన్ని సహించటంలో ఒక ఒక ఉల్లాసాన్ని కలిగి ఉండాలి ఉల్లాసంగా సహించాలి కష్టం పేరు మొహం పెట్టుకుని సహిస్తూ ఉంటే సహించడం కష్టం అయిపో అది దుఃఖం ఎక్కువైపోతుంది ఉల్లాసంగా కష్టాన్ని సహించడం అలవాటు చేసుకునేది సో కొద్ది రోజుల్లో ఆ సాధన యొక్క బలం చేత చాలా స్పాంటేనియస్గా తయారవుతుంది కాబట్టి బాహ్య విషయ ఉపలబ్ధి విషయంలో తృష్ణ పనికి రాదు విషయాలు ఎవరికి ఎవడికి ఎవరి ప్రార్థాన్ని బట్టి వాడికి దొరుకుతూ ఉంటాయి దాని లోభము తృష్ణ ఆ లంపటత్వం పనికిరాదు ఒకవేళ అటువంటి లంపటత్వం ఉంటే అదే పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం లేకుండా చూసుకోవాలి అప్రమత్తేన అంటే ఒక్క మాటలో చెప్పండి ఇంత ఇంత గొడుగు సమాసం కాదు సింపుల్ వర్డ్స్లో చెప్పండి సర్వతో విరక్తేన ఇంకేం చెప్పుకుంటారు సర్వము నుండి విరక్త విరక్తుడుగా ఉండుట చేత అది సాధనం తృదయావిభక్తి సాధనం అంటే జితేంద్రియేణ అని అర్థం ఇంద్రియజయము ఉండాలి ఇంద్రియజయము లేకపోతే వాడి జీవితంలో ఏది సాధించలేదు ఇంద్రియ జయము ఉండాలి ఇంద్రియజయము అంటే ఇప్పుడు భోజనం ఉందనుకోండి భోజనం విషయంలో కొంత కంట్రోల్ ఉండాలి మాట చెప్పడానికి వేదాంతమే అక్కర్లేదు న్యూట్రిషనిస్టులే చెప్తారు ఇవాళ డాక్టర్లే చెప్తారు వాళ్ళు ఉపయోగించే పదం ఏంటో తెలుస్తుందండి యూ కట్ డౌన్ అని చెప్తారు ఒక డాక్టర్ గారు నేను వింటూ ఉండగా ఒక పేషెంట్ తోటి చెప్పారు యు కట్ డౌన్ రెడ్ మీట్ అని చెప్పారు సరే పేషెంట్ వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ గారు మా విద్యార్థే నేను అడిగాను అది అలా చెప్పారు యు కట్ డౌన్ ఆల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాప్ ఇట్ అని చెప్పొచ్చు కదా మీరు యు కట్ డౌన్ రెడ్ మీట్ అని చెప్పారు అంటే వాడికి అర్థం కాదండి మీకు తెలియదు ఇక్కడ వాతావరణం వాడు కట్ డౌన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే వాడు బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్తో మొదలు పెడతాడు లంచ్ అదే డిన్నర్ అదే వాడిని కట్ డౌన్ నాన్ వెజిటేరియన్ బిక వెజిటేరియన్ అంటే వాడు మన దగ్గరికి ఇంకా రాడు వాడు అది వర్కౌట్ కాదు కాబట్టి వాడికి రెడ్ మీట్ ఉన్న వాటిల్లో కల్లా హృదయానికి హార్ట్కి ఎక్కువ హాని చేసేది రెడ్ మీట్ అంటే రెడ్ మీట్ మానే అంటే నువ్వు రెడ్ మీట్ మానేయమంటే దాని బదులు ఇంకేదో మీట్ వాడు తింటూ ఉంటాడు అండి ఉంటుంది ప్రపంచం ఉంటే ఇలాగే ఉంటుంది సో అలాగే వర్కౌట్ అవ్వదు కట్డౌన్ అంటే కట్ డౌన్ పూర్తిగా నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్ దత్తం తినడం అంతే చాలా డైటింగ్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అయితే మహాత్ములకి కాదు జి జితే దత్తాత్రేయ మహర్షి అంటాం భాగవతంలో జితే రసే జతం సర్వం అన్నారు రసాన్ని మీరు జయిస్తే సర్వాన్ని జయించినట్టే ఇట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సో జితేంద్రియ అంటే ఇంద్రియ జయము కంట్రోల్ ఉండాలని అర్థం తినద్దని కాదు కంట్రోల్డ్గా రక్షించండి మీరు లేవండర్ రాసుకోవద్దని కాదు కంట్రోల్డ్గా దాని విషయంలో కంట్రోల్డ్గా ఉండదు సకల ఇంద్రియముల భోగముల విషయంలో బీ కంట్రోల్ బీ ఇన్ కంట్రోల్ మనం కంట్రోల్లో ఉండాలి ఆ విషయాలని కంట్రోల్లో మన జీవితాన్ని పెట్టేసేయకూడదు జితేంద్రియేనా ఏకాగ్రచిత్తేన చిత్తమును ఏకాగ్రముగా కూడా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి చిత్తం ఏకాగ్రతని ఈ ధ్యానాన్ని ఇదంతా ధ్యాన ప్రకటనం కదండి ఈ ధ్యానాన్ని గీతలో చెప్పారు గీతల్లో దానికి ధ్యానయోగము అని పేరు పెట్టారు గీతోక్త ధ్యానయోగ ఏమన్నా కాకినాడలో మూడు రోజులు చెప్పాను ఈ ధ్యానయోగమని సో కేచిదాత్మానమాత్మని పశ్యంతి ధ్యానైన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మని సో ఆత్మధ్యానం ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ చెప్తున్న ధ్యానము పావులుగా ఒక శ్రీకృష్ణ ధ్యానము లేకపోతే దుర్గా ధ్యానము అలాంటి ధ్యానం కాదు ఇది ఆ ధ్యానం దానికి ఉండే విశిష్ట దానికి ఉంటుంది మరి ఆ ధ్యానం ఇక్కడ చెప్పట్లేదు కీతోక్త ఇది నిదిధ్యాసనం అనబడుతుంది ధ్యానం మూడు రకాలు సో ఒకటి రూపధ్యానం ఈశ్వర రూపాన్ని మీరు ధ్యానం చేస్తారు రెండు శబ్ద ధ్యానం ఆ ఈశ్వరుని యొక్క రూపానికి సంబంధించిన మంత్రాన్ని మీరు ధ్యానం చేస్తారు శబ్దానువిధ ధ్యానం రూపానువిద్ద శబ్దానువిధ ఇది శబ్ద ఆ విలక్షణమైన ధ్యానం ఇక్కడ మనస్సుని రూపాకారంగానూ శబ్దాకారంగానూ నిర్మించే ప్రయత్నం జరగదు ఇక్కడ ఇక్కడ మనస్సుని దాని మూలతత్వమైన చైతన్యమునందు విలీనం చేసే ప్రయత్నం జరుగుతుంది మనస్సుని నిలబెట్టుకుని ధ్యానం చేసి పద్ధతి వేరు మనస్సుకు అతీతంగా ఆత్మచైతన్యంలో నిలిచి ఉండే ధ్యానము ఇది నిధిధ్యాసనము అని పడుతుంది కాబట్టి ఇది గీతలో ఈ ధ్యానాన్ని చెప్పారు గీ అక్కడ ధ్యానయోగము అని పేరు పెట్టారు తర్వాత కఠోపనిషత్తులో దీనికి అధ్యాత్మయోగము పేరు పెట్టారు అధ్యాత్మయోగాధిగమైన దేవం మత్వాధీర హర్షశోక జహాతి అని పెట్టి అక్కడ ఏం ఎలా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టేత కామాహు పరమాంగతి తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణ ఇంద్రియములను స్థిరముగా నిలబెట్టుట తాము స్వరూపమునందు మనస్సులో విలీనం చేసి ఆ మనస్సుని నిర్విశేషతన్యమునందు నిలబెట్టుట ఈ దీనికి తాం యోగమితి మన్యంతే దానికి అధ్యాత్మయోగం ఎందుకంటే ఇంద్రియములు బాహ్యానికి ప్రసరిస్తూ ఉంటాయి అలా ప్రసరించనివ్వకుండా మనస్సులో విలీనం చేసి ఆ మనస్సుని నిర్విశేష చైతన్యమునందు అధ్యాత్మ వి కెన్ యూ హిందూయిజం ఈజ్ ఈ ఇండూయిజం యూ గెట్ ది పన్ హిందూయింగ్ హిందూయిజం ఈజ్ ఇన్ డూయింగ్ యు డూ ఇట్ ఇన్ సో ఆ రకంగా దానికి అధ్యాత్మయోగము భవతి అక్కడ కూడా అప్రమత్త అనే పదాన్ని వాడారు యోగోహిత్ ప్రభవాప్యయం అక్కడ నేను విస్తారంగా చెప్పాను సో ఆ విధంగా ఏకాగ్ర చిత్వంతో ధ్యానం చేయాలి గీతోక్త ధ్యాన యోగము కాషకోక్త అధ్యాత్మయోగము కారికోక్త మనోనిగ్రహోపాయ ఇవన్నీ రిలేటెడ్ ఇక్కడ ఇక్కడ ముండకంలో చెప్పినటువంటి ఓంకార ధ్యానము కారికల్లో కారికలంటే గౌరపాద మాండూక్య కారిక సో అక్కడ కూడా ఈ ధ్యానాన్ని అధ్యాత్మ ఈ నిధిధ్యాసనము ఆత్మధ్యానం ఇది చాలా బాగా చెప్తారు అక్కడ ఏమని చెప్పారంటే లయే సంబోధేచ్చిప్తం విక్షిప్తం శమయేత్పున విక్షిప్తం శమయేత్పున సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నేత్ అని అది శ్లోకం చాలా ప్రసిద్ధమైన ప్రసిద్ధమంటే ప్రసిద్ధం అంటే అందరూ ఉండోళ్ళందరికీ తెలుస్తున్న నా అభిప్రాయం కాదు ప్రసిద్ధం అంటే వేదాంత శాస్త్రంలో ఆ స్వరూపం తెలిసిన వాళ్ళ దగ్గర బాగా ప్రసిద్ధంగా ఉన్న శ్లోకం ఇవన్నీ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ గీతోక్త ధ్యానయోగ కారకోక్ కాటకోక్త అధ్యాత్మయోగ ముండకోక్త ఓంకార ధ్యానం అండ్ కారికోక్త పునరోనిగ్రహ అక్కడ ఏం చెప్పారంటే కారికల్లో చాలా బాగా చెప్పారు వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పారు లయే విక్షేపయే చిత్తం మీరు పొద్దున్నే ధ్యానానికి కూర్చున్నారనుకోండి ఇంకా కొంచెం ఆ ఉంటుంది కొంచెం ఇంకా నిద్ర ఉంటుంది మీరు నిద్ర ధ్యానం చేయొచ్చు కదా ఏదో స్నానం చేసి ధ్యానం చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ చేసి ధ్యానం చేయొచ్చు లంచ్కి ముందు చేయొచ్చు కానీ నిద్ర చేయొచ్చు నిద్ర లేస్తూనే అసలు ప్రార్థన ధ్యానం కూడా చేయొచ్చు తప్ప పర్వాలేదు సో ధ్యానం చేసి కాబట్టి మీకు ఇంకా నిద్రమత్తు ఉండొచ్చు స్నానం చేసిన తర్వాత కూడా ఉండొచ్చు ఒకప్పుడు అని చేతను ఆ విధంగా ఇంకా నిద్రపోయే అలవాట్లో ఉన్న మనస్సుని ముందు మీరు అలర్ట్ చేయమన్నారు ఇలాగే విక్షేపయ్యే చిత్తం ఇలాగే సంబోధయ్యే చిత్తం దాన్ని లేవ లేవగొట్టాలి నిద్ర లేకపోయింది దానికోసమని అక్కడ ఏం చెప్పారంటే ఏదో ఒక ప్రాణాయామం దానికి ఏదో పేరు సో భస్త్రికా ప్రాణాయామం చేస్తారు భస్త్రిక కానీ లేకపోతే కపాలభాతి చేస్తారు భస్త్రిక కాదు కపాలభాతి కపాలభాతి ప్రాణాయామం చేస్తారు అంటే స్టమక్ మజిల్స్ని బాగా వెనక్కి పంపులాగా చేస్తా వేగంగా గాలిని విడిచిపెడతా అలాగా భస్త్రిక ప్రాణాయా చేస్తారు భస్త్రిక కాదు కపాలభాతి చేసినట్లయితే మీకు ఆ నిద్రలతో ఒకటి మనస్సు బాగా ఎలర్ట్గా ఉంటుంది ఎంత అరణనివషం అరనివషమే అంతకంటే ఎక్కువ కర్లేదు సో కొంచెం నేర్చుకుని చేయాల్సి ఉంటుంది కపాలభాతి లయ్యే సంబోధయే చిత్తం తర్వాత విక్షిప్తము సమయే పునః ఒకప్పుడు అది నిద్రపోయి బదులు బాగా యాక్టివ్గా ఓవర్ యాక్టివ్గా ఉంది అప్పుడు దాన్ని ఆ ఓవర్ యాక్టివిటీని తగ్గించాలి అసలే ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివేట్ చేయాలి మరి టూ మచ్ యాక్టివ్గా ఉంటే యాక్టివిటీని తగ్గించాలి యాక్టివిటీని ఎలా తగ్గిస్తారు మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసని కాముగా పరిశీలిస్తూ స్లోగా ఇన్హేలేషను స్లోగాలిని విడిచిపెట్టడం మనస్సుతో పరిశీలిస్తూ చేస్తే మనస్సు యొక్క ఓవర్ యాక్టివిటీ తగ్గుతుంది అప్పుడు మనస్సు సమస్థితికి చేరుతుంది చేరినప్పుడు సమప్రాప్తంగా చాలా ఏది అది అహమస్మి అనే స్థితిలో ఉంటుంది అహమస్మి అది మహామంత్రం అహం అహం రూపంగా అహం వృత్తి రూపంగా అహంకార రూపంగా కాదు అహం నేను ధ్యానం చేసి మహగాడిని నేను అంటే అహంకారం అలా కాదు అహం వృత్తి రూపంగా అంటే నేను ధ్యానం అనేదాన్ని బాగా సాధన చేసేస్తున్నాను అనే ఫీలింగులో అవన్నీ పక్కన పెట్టి అహం వృత్తి రూపంగా అహం అహమస్మి అహమస్మి అని ఆ విధంగా నిలిచి ఉండటం నిలిచి ఉంటే అప్పుడు సమప్రాప్తం అది సమస్థితిని అంటే ఏ రకమైన చలనము లేకుండా అలా ఉండుతూ ఆ స్థితి చేరినప్పుడు నువ్వు అక్కడ కొంతసేపు నిలిచి ఉండు గముని ధ్యానం అయిపోతే ఇంక తర్వాత పని ఎదురు చూసుకోవాలి అనేటువంటి మాట పెట్టుకోకుండగా సో ఆ స్థితిలో నీవు ధ్యానాన్ని తొందరగా ముగించాలనేటువంటి దృష్టి పెట్టుకోకు మీరు ఎలాగో ఎక్కువసేపు ధ్యానం చేయలేరు నేను చెప్తున్నా మీరు తొందరగా ముగించేయాలనే హడావిడు అనవసరం మీరు మహాధ్యానంలో ఉంటే పది నిమిషాలు ఉంటారు పది నిమిషాలు కూడా స్పీడ్ చేయలేరా ఏమి ట్రైన్ ఏం దాటిపోదు సో ప్రపంచంలో ధ్యానం కంటే ప్రధానమైన ఇంకేదీ లేదు కాబట్టి ఆ సమయంలో టైం అయిపోతుందేమో అనే బెంగా మీరు ఎలాగో పది నిమిషాల కంటే ఎక్కువ ఉండలేరు దాంట్లో పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు చేస్తే గొప్ప కొంతమంది అరగంట గంట కూడా చేస్తే చేయొచ్చు సో కాబట్టి ప్రారంభావస్థలో పది పదిహేను నిమిషాలు ఉంటారు కాబట్టి మిగతా పనులేమైపోతాయనేటువంటి తొందరపాటుని మనస్సులోకి రానివ్వకుండగా సమప్రాప్తం న చాలయేత్ ఇంకొక చిన్న అడ్వైజ్ అక్కడే సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న అది మొత్తం శ్లోకం ఈ ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు హృదయంలో నుండి ఎవేవో భావాలు పైకి వస్తాయి కషాయాలు కషాయము అంటే రాగద్వేషాలకి కషాయం ఉండిపోయారు మీకు కోపం ఉంటుంది అది పైకొస్తుంది సరిగ్గా ఇప్పుడే పైకి వస్తుంది మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు స కషాయం నిజానీయాతి ఆ మనస్సుని ఏ మనస్సుని మీరు ఆత్మచైతన్యంలో విలీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి అనే సంగతిని గుర్తించండి అని అంటారు గౌడపాదాచారి కాబట్టి మనస్సులో సడన్గా మీకు ఎవరి మీద ద్వేషం ఉన్నదో వాడు గుర్తుకొస్తాడు గుర్తుకొస్తే అయ్యయ్యో ఈ మెడిటేషన్ అంతా నాశనం అయిపోయింది అని నువ్వేమీ ఫ్రస్ట్రేట్ అవ్వద్దు రాని గుర్తుకు రాని జస్ట్ టేక్ నో మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నీకు విషయం అర్థమైంది ఓకే ఈ ద్వేషం ఒకటి మనస్సులో ఉంది అని అర్థమైంది మరి సాధకుడు ఏం చేయాలి వెంటనే ఆ ధ్యానం పూర్తయిన తర్వాత ఈశ్వరుని ఒక ప్రార్థన చేయటం ఎమయ్యా ఈశ్వర ఇంకా ఈ ద్వేషం ఇలాగే మిగిలి ఉంది నీ అనుగ్రహం చేత నాకు ఈ ద్వేషం పోయిట్లా అనుగ్రహించు అని ఒక చేయటం లేకపోతే ఎవడి మీద ద్వేషం కలిగిందో వాడి యొక్క క్షేమం కోసం ఒక ప్రార్థన చేయటం వాడి పేరోహడతాయి మరి వాడి వాడి మనస్సు అదే కదా మనస్సులో పైకొచ్చింది వాడిని ఒక్కసారి స్మరించి వీడు వాడు సుఖముగా ఉండుగాక అని ప్రార్థన చేయటం వాడు దుష్టుడు వాడు నాశనం అయిపోవు అని ప్రార్థన చేయకూడదు చేయకూడదు అలా చేస్తే ఇంక ఈ సంవత్సరం ఇది ఈ వేదాంతం అలా చేయకూడదు ఇంకొక ఆయన నాతోటి నేను ఏమని చేస్తానంటే వాడు దుష్టుడైనా కూడా సుఖంగానే ఉండాలి అని ప్రార్థన చేస్తానని అన్నారు అలా కూడా చేయకూడదు వాడు దుష్టుడైనా కూడా సుఖంగానే ఉండాలి అంటే మీరు జడ్జిమెంట్ ఆల్రెడీ మీరు పాస్ చేస్తున్నారు కదా ఎందుకు మీకు పూచి మీకు వాడి మీద నాకు ద్వేషభావం ఉన్నది లెట్ మచ్ ఈస్ క్లియర్ సో కషాయం విజానీయాత్ మనస్సులో కషాయం ఉంది అనే సంగతిని గుర్తించు అని చెప్తున్నారు సో కషాయాన్ని గుర్తించారు కదా ఈ కషాయాన్ని గుర్తించి దీనిని నేను నివారణ చేసుకుంటాను అంటే ఇప్పుడు వాడి మీద ద్వేషము అంటే దానికి ఆపోజిట్ ఏమిటి వాడికి క్షేమము కనుక్కు కాక అని వాడి యొక్క క్షేమం కోసం ఓ ప్రార్థన చేసి వాడు సుఖంగా ఉండాలి వా వాడికి మనకి డబ్బు విషయంలో తేడా వచ్చిందనుకోండి మనకు ఉన్న డబ్బు మనకి చాలు దిగుబాన డబ్బు ఇంకెంత ఉన్నా దీనివల్ల ఇంతకంత జరిగి ఓ పూట పోంజేస్తాం కానీ బంగారం తెల్లాం కదా డబ్బు ఎక్కువ ఉంది కదా మీరు ఎంత ఫస్ట్ క్లాస్ భోజనం చేసినా పాతి రూపాయలు ఖరీదు ఉంటుంది నాకు తెలిసి పాతికి రూపాయల్లో భోజనం దొరుకుతుంది అంతకంటే భోజనం పెద్ద ఖరీదైన భోజనం కాబట్టి వాడు ధనవంతుడూగాక ఇప్పుడు ఉన్నదానికి నాలుగు రెట్లు ధనాన్ని భోగాన్ని వాడు అనుభవించుగాక అని మీరు ప్రార్థన చేయండి ఇది కషాయం ఒకప్పుడు కషాయం రాగరూపంగా ఉంటుంది అటాచ్మెంట్ ఎవడో కొడుకో కూతురో ఎక్కడో ఉంటారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేయొద్దని నేను చెప్పట్లేదు ఎక్కడో వాళ్ళ బతుకు వాళ్ళు ముంబోదా ఉన్నాం అక్కడో బతుకుతూ ఉంటారు వాళ్ళ గురించి అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్ల ఉంది ఈ అటాచ్మెంట్ అన్నది అంత అసందర్భమైనది అదే కానీ ఈ లోకం ఈ జీవితంలో మరేమీ లేదు మనం ఊరికే వాళ్ళ కోసం అటాచ్మెంట్ పెట్టుకుని బెంగ పెట్టుకోవడమే కానీ అసలు వాళ్ళకి మనం ఉన్నామనే సంగతి కూడా ఆరు మాసాలకు ఒకసారి గుర్తుకొస్తుంది సో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖంగానే జీవిస్తారు వాళ్ళ కోసం మనం వెనకబెట్టుకోవడం అనవసరం ఏదైనా చేసే ఉపకారం ఉంటే చేయడము అటాచ్మెంట్ లేకుండా సో ధ్యాన సమయంలో అది పైకొచ్చిందంటే ఓహో ఈ అటాచ్మెంట్ ఉందన్నమాట దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రాసెస్ చేసి ఆ కషాయాన్ని నివారణ చేయాలి మళ్ళీ రేపు ప్రభుత్వం చేద్దాం ఓం పౌర్ణ నమోదం పూర్ణ ఓ నష్ట నమాదా హురా ఓం శాంత శాంతి శాంతి హరి హి